జ్యేష్ఠరాజం బ్రహ్మణానశ్రూవన్నోది సాగర శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాచార్యపే గురు పరపరాయనమస్కృత్యనరైరోం ఆఖరి వాక్యం భాష్యంలో ఉంది ఓసారి శ్లోకం అందాముఖసు సోమృత భాష్యంలో ఆఖరి వాక్యం సహా నిత్మదర్శనసీష్ణు అమృత అమృతావాయ మోక్షాయ కల్పతే సమర్థం భవతి ఇప్పుడు దుఃఖము కానీ సుఖము కానీ వచ్చినప్పుడు మనము రెస్పాండ్ అయితే వచ్చామనుకోండి దుఃఖానికి రెస్పాన్స్ విషాదము సుఖానికి రెస్పాన్స్ రెస్పాన్స్ అంటే స్పందన సుఖానికి రెస్పాన్స్ ఏమో హర్షము హర్ష విషాదములతో కూడిన రెస్పాన్స్ మనం ఇస్తున్నప్పుడు మనం బహిర్ముఖులమైపోతాం అదే బహిర్ముఖత్వం సో మన జీవితము కేవలము బహిర్ముఖంగా బాహ్యము నుండి వచ్చే పరిస్థితులకు ప్రభావితం అయిపోతూ సో అది అదే సంసార యాత్ర సాగుతూ ఉంటుంది సో ఇది ఎలాగంటే శంకర్లో చోటన్నారు సముద్రంలో ఈ అలలు వస్తూ పోతూ ఉంటే చూడండి అలలు వస్తూ ఉంటాయి దాంట్లో ఈ ఆనపకాయ బుర్ర ఎండిపోయిన ఆనపకాయ బుర్రని ఆలాబూహన్ అంటారు దాన్ని ఎక్కడో కఠోపనిషత్తులోనో ముండకోపనిషత్తులోనో భాష్యం ఉండక భాష్యంలో వచ్చింది మీరు చదివారు అలా అలాబూరివ సముద్రతో ఏమో అంట ఈ ఆనపకాయ బుర్ర ఎండుది మారస్తి ఎండు ఆనపకాయ బుర్ర అలా పైకి ఎగిరినప్పుడు అలా కింద పడినప్పుడు కింద డెత్ మళ్ళీ ఎక్కడో మళ్ళీ పైకి ఎగుతూ ఉంటుంది ఇలా నడుస్తూ జీవితం అలా కాకుండా సుఖం వచ్చినప్పుడు మీరు హర్షాన్ని వ్యక్తం చేయలేదనుకోండి ఇప్పుడు ఏమో తెలిసినా మీరు ఆత్మనిష్ఠులు అయిపోతారు ఆటోమేటిక్ ఇంకా వేరే ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు ఎందుకంటే మనస్సు యొక్క రెస్పాన్స్ బహిర్ముఖం అదే మనని మన స్వరూపం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది మీరు బహిర్ముఖులు కాకుండా సుఖం వచ్చినప్పుడు మీరు నిబ్బరంగా హర్షాన్ని ప్రకటించకుండా దాన్ని స్వీకరించారనుకోండి సో సుఖ ఇట్ బికమ్స్ ఎన్ ఆపర్చునిటీ టు మెర్జిన్ టు వన్స్ ఓన్ సెల్ ఆత్మనిష్ఠుడైపోవటానికి ఆపర్చునిటీ అయిపోతుంది అంతకుముందు ఏ ఘటన అయితే బహిర్ముఖుడుగా ఆత్మ నుండి దూరంగా లాగివేయటానికి సహకరించిందో అదే ఘటన ఆత్మనిష్ఠుడైపోవటానికి అది సహకారం చేస్తుంది అలాగే దుఃఖం కాబట్టి వాడు నిత్య ఆత్మదర్శన నిష్ఠుడై కూర్చుంటాడు ఎందుకంటే జీవితంలో సుఖదుఖాలు అలా వస్తూనే ఉంటాయి కనుక వీడు హర్ష విషాదములను ప్రకటించటం మానేసి నిత్య ఆత్మదర్శన నిష్ఠుడైపోతాడు ఎవడు ద్వంద్వసహిష్ణు ద్వంద్వసహిష్ణువు అలా అయిపోతాడు అదే ఆత్మ అమృతం ఆత్మలో వినాశం అనేది లేదు దేహానికి వినాశం కానీ ఆత్మకు వినాశం లేదు కాబట్టి ఆత్మనిష్ఠుడైపోయి ఆత్మస్వరూపుడు అయిపోయి ఆత్మతో అభేదాన్ని పొందడమే నిష్ఠంటే అభేదమే ఆత్మ ఆత్మతో అభేదాన్ని పొంది ఉండటం పేరే నిష్ట సో ఆ కారణంగా వీడు అమృతత్వమును అంటే అమృత భావము తత్వా అన్నది భావార్థంలో వస్తుంది సో ది స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఇమ్మోర్టల్ అంటే మోక్షము మోక్షాయ సో అర్థం పద్ధతి మీరు గమనించి ఈ వాటికి అమృతత్వాయ అన్నదానికి ముందు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అమృత భావాయ ఆ త్వాకి భావా సో వాళ్ళు రాసి దాని ఓవరాల్ మీనింగ్ మోక్షాయ అలరస్త సో టెక్స్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి ముందు మీనింగ్ చెప్పి ఆ తర్వాత తాత్పర్యాన్ని తన భాషలో చెప్తారు దాని పద్ధతి సో అమృతభావము కొరకు అనగా మోక్షము కొరకు కల్పతే సమర్థుడగు ఈ కల్పధాతువుకి దానికి ఒక స్థిరమైన అర్థమైనా లేదు దానికి ఏ అర్థమైనా చెప్పుకోవచ్చు కల్పధాత కల్ప కవీనాం అని అంటారు కవులు ఎలాంటి అర్థంలో కల్పతే అంటే గెచ్చది అని అనొచ్చు కల్పతే అంటే అది ఎలాంటి అర్థమైనా చెప్పచ్చు గివెన్ సిచ్యువేషన్ కాబట్టి ఇక్కడ సమర్థోభవతి సమర్థుడవును అని అర్థం ఓకే అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం నా సతో విద్య భావ నా భావో విద్య సత ఉభయోంత అంటే ఎప్పుడైతే దృష్టోంతః అన్నామో విసర్గ తీసేసాను అంటే సా తీసేసాను ఇంకా తత్వాంటుంది తకారం కింద వానయోదర్శి ఈ శ్లోకం చాలా మంది సరిగ్గా చదవరు అందుకోసం నేను ఎంఫోసైజ్ చేసుకున్నాను అదంతా కలగపులకం చేసి పెడతారు సో ఉభయోహ ఉభయోరపి దృష్టోంతః అది విసర్గ తీసేస్తే ఈసారి కలిపి చెప్దాం నా సో నా ఉ దృష్టోంత సీట్లు ఉన్నాయి కొంచెం మీరు ఓపిక పట్టి అటు వెళ్తే అలా వెళ్ళొచ్చు ఇక్కడ కూడా రావచ్చు ఒకరి ఇక్కడ కూడా కూర్చోవచ్చు అటు వెళ్తున్న వారు అటే వెళ్ళండి అమ్మా రాగలరు దృష్టోంత శ్లోకాన్ని సిద్ధాంతోపనిషత్ అని అంటారు ఎక్కడో చోట సైద్ధాంతికోపనిషత్ అని అన్నట్టు కూడా గుర్తు చెల్త నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ మీమాంస ఈ శ్లోకం కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది మామూలుగా సుఖ దుఃఖాల గురించి చెప్పి అంత సరళంగా ఉండదు కొంచెం ఒక్కసారి మిథ్యాతత్వాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉండే శ్లోకం వస్తు సో ఇప్పుడు సుఖదుఖాలు జీవితంలో నిరంతరంగా వస్తూ ఉంటాయి వస్తూ ఉంటే మనం సహిస్తూ ఉంటాం దీనికి ఏమన్నా అంత ఉందా అసలు ఏమన్నా వస్తూ ఉంటే అవి సహిస్తూ ఉంటాం ఇంతేనా లేకపోతే తర్వాత ఎంతకాలం అని సహిస్తాం సో కొంతకాలం సహించేప్పటికి విసిగేస్తుంది రెస్పాన్స్ ఇవ్వడం ప్రారంభం కాబట్టి వైరాగ్యాన్ని అలా ఎన్ఫోర్స్ చేయటం కష్టం కానీ చిత్రం ఏంటంటే మనకి సుఖదులు అనేవి ఎందుకు కలుగుతాయంటే మనం బాహ్యము సత్యం అనుకోబట్టి సుఖ దుఃఖాలు కలుగుతాయి బయట కనబడేటువంటి ఘటనలు కానీ పదార్థములు కానీ లేక వ్యక్తులు కానీ మూడు మూడు చెప్తూ ఉంటాం ఆబ్జెక్ట్స్ పీపుల్ అండ్ ఈవెంట్స్ మూడు సో ఈ మూడు సత్యములు అని మనం అనుకుంటూ ఉంటాం బయట నున్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సత్యములు అవి యథార్థములు అలాగే బయటనున్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులతో మనకుండే సంబంధము అదంతా యథార్థము అలాగే బయట ఘటనలు ఏవో జరుగుతూ ఉంటాయి సో ఒక ప్రియ ప్రియమైన వ్యక్తితో వియోగం రావచ్చు ఏదో అనేక రకాల వినియోగం లేకపోతే మనకి ఇష్టం లేని కలగవచ్చు ఈ విధంగా కొన్ని ఘటనలు ఘటిల్లుతో ఉంటాయి ఆ ఘటనలు వాస్తవము అని మనం అనుకుంటాం అయితే ఈ పాయింట్ని ఎప్పుడు క్వశ్చన్ చేయాలని మనకు అనిపించదు ఈ ఘటనలని ఈ ఘటనలు యథార్థమేనా అని క్వశ్చన్ చేయాలని అనిపించదు క్వశ్చన్ ఆ ప్రశ్నే మనం వేసుకోము ఇప్పుడు సినిమా మీరు చూస్తున్నారనుకోండి సినిమా తెర మీద ఏవేవో ఘటనలు జరుగుతూ ఉంటాయి అవి అవి యథార్థమని మనం మనం అనుకోం మనం కూర్చుని కూర్చుని ఉంటాం కూర్చుని సినిమా చూస్తూ ఉంటారు సినిమా చూస్తున్నప్పుడు మీరు అక్కడ రెండు పరిస్థితులు ఉంటాయి ఒకటి సినిమాలో మీరు లీనం అయిపోతారు అయిపోతారు అబ్జార్బ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే ఘటనల యందు ఒక వాస్తవములు అనే భావన ఏర్పతనే అక్కడ కరుణరసం వచ్చిందనుకోండి మీకు ఒకప్పుడు కళ్ళబడి నీళ్లు కూడా రావచ్చు ఏదో సీతారామ కళ్యాణము లేకపోతే సీతావనవాసం ఇలాంటిది ఏదైనా చూస్తుంటే కొంత భక్తి గల వాళ్ళకి కళ్ళ నీళ్లు కూడా వచ్చేస్తాయి అంటే అంతలా అబ్జార్బ్ అయిపోతారు దేవదాస్త మా చిన్నప్పుడు దేవదాస్ సినిమా చూస్తే అందరూ కళ్ళబడి నీళ్లు పెట్టుకున్నారు అని అలాగ పత్రికల్లో కూడా రాసేవారు సో అంతలా అబ్జార్బ్ అయిపోయి కళ్ళబడి నీళ్ళు వస్తాయి అయితే కళ్ళబడి నీళ్లు రాగానే మీకు వెంటనే తెలిసిపోతుంది అది అసత్యం చేతనే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అది సత్యం అయితే ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు అది అసత్యం అని తెలుస్తూ ఉంటుంది ఎలా తెలిసింది అసత్యం అని ఎలా తెలిసిందంటే నేను చెప్తా గమనించండి అక్కడ జరిగిన ఘటనలో మీరు బాగా లీనమైపోయి మీకు దుఃఖం కలిగి కళ్ళపడిన నీళ్లు వచ్చేపప్పటికి వెంటనే ఈ కుర్చీ ఈ కాళ్ళ కింద నేల మనకి అనుభవానికి వస్తుంది సో ఎప్పుడైతే ఈ కుర్చీ కాళ్ళ కింద నేల ఈ సినిమా హాలు నేను అనేది అనుభవానికి ఎప్పుడైతే ఇది అనుభవానికి అప్పుడు తెర మీద ఉన్నది మిథ్యా అని తెలుస్తుంది ఇది అనుభవానికి రాగానే అది మిథ్యా అని తెలుస్తుంది ఇది అనుభవానికి రానంత వరకు అది సత్యం అనే మీరు అనుకుంటూ ఇది దర్శకుడు యొక్క ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది అది నాటకం కానీ సినిమా కానీ హరికథ కానీ వాటెవర్ ఆ దర్శకుడు దర్శకుడు అనేది తెలుసు డైరెక్టర్ వాడి ప్రతిభ వాడి ప్రతిభ ఎలా ఉంటుందంటే మీరు మీ కుర్చీ మీ కాళ్ళ కింద నేల మీరు మరిచిపోయి వాడు అక్కడ తెర మీద చూపించే ఘటనలలో మిమ్మల్ని అబ్జార్బ్ చేయగలిగిన పిక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు అలా కాకుండా అక్కడ సినిమా నడుస్తూనే ఉంటుంది మీకు అబ్సార్బ్షన్ ఉండదు ఏదో పిచ్చి పిచ్చి ఘటనలు ఏదో ఉంటుంది కథలో పస ఉండదు ఈవెంట్స్లో ఒక శోభ ఉండదు సందర్భం ఉండదు ఏదో అలా ప్రొలాంగ్ చేసుకుంటూ నడుస్తూ మీరు అబ్జార్బ్ అవ్వరు దాంట్లో కాళ్ళ కింద తెలుస్తూనే ఉంటుంది కూర్చోలో కూర్చున్నామని తెలుస్తూ ఉంటుంది నల్లులో వెళ్ళి ఫర్ సరిగ్గా తిరుగుతుందని తిరగట్లేదని ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అంటే మీరు అబ్జార్బ్ కాలేదు అని అర్థం సో అక్కడ కాబట్టి పాయింట్ ఏంటంటే సినిమా తెర మీద జరిగే ఘటనలు మనం వాటిని ఎంజాయ్ చేస్తాం ఎందుకని ఈవెన్ వైల్ ఈవెన్ వైల్ గెటింగ్ అబ్జార్బ్డ్ ఇన్ ఇట్ వాటిని బాగా చక్కగా లీనమై మనం దర్శిస్తున్నప్పుడు కూడా అవి సత్యము కాదు అవి ఊరికే ప్రాతిభాసికములు మాత్రమే ప్రాతిభాసికము అంటే కనపడడం మాత్రమే కానీ అది సత్యం కాదు అని మనకి తెలుస్తూ ఉంటుంది అందుకోసమే మనం సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాం అలాగే ఇప్పుడు కళ ఉందనుకోండి కళ సత్యం కాదు అది కూడా ప్రాతిభాసికమే సో కానీ ఆ సత్యం మనకి ఆ పాయింట్ మనకి కళ కంటున్నప్పుడు తెలియదు కళ ప్రాతిభాసికము అనే కళ నుంచి బయటకు వచ్చాక తెలుస్తుంది కానీ కళ గంటున్నప్పుడు తెలియదు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళ నుంచి బయటకు వచ్చాక కూడా అది ప్రాతిభాసికమంది తెలుసుకోవడానికి ఇష్టపడరు ఇదో ప్రారంభం కళ్ళ నుంచి బయటకు వచ్చేస్తాడు వాడు వచ్చి అంటాడు కళలో నేను పాము చూశాను ఇప్పుడు నాకేమవుతుందని భయపడుతూ వచ్చేవాళ్ళనో సలహా అడుగుతాడు కళలో పాము చూశాను కళలో నువ్వేది చూస్తే అది లేదు లేనిది నువ్వు చూసావు లేనిది నిన్ను చూడడం అదో పొరపాటు ముందు ఫస్ట్ సరే మన చేతిలో లేని సంగతిది దాని గురించి భయపడుతూ తెలివి వచ్చిన తర్వాత భయపడుతున్నాడంటే వాడిని ఏమనాలంటారు అది అవివేకం యొక్క పరాకాష్ఠ కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బల్లులు ఉంటాయి అమెరికాలో అయితే ఉండవు కానీ ఇక్కడ మన ఇళ్లలో కొంచెం డ్యాంపు సర్కం స్టాన్సెస్ వాట్ ఎవర్ బల్లులు ఉంటాయి ఈ బల్లుల లక్షణం ఏమిటంటే అవి తలుపు తీసేవాడికి అక్కడెక్కడో ఉంటూ ఉంటాయి ఎప్పుడు తలుపు తీసినా ఓ బల్లి డిస్టర్బ్ అవుతుంది అవునా మీకు అలాంటి అనుభవం ఉందా అంటే కొంచెం మరి ఓల్డ్ ఫ్యాషన్ హౌసెస్ ఉంటే ఉంటుంది ఎప్పుడైనా మీరు మా ఆశ్రమానికి వస్తే చూపిస్తారు ఎప్పుడు ఏ తలుపు తీసినా ఓ బల్లి డిస్టర్బ్ అవుతుంది అది డిస్టర్బ్ అయ్యి అటు పారిత్తుకుపోతుంది అయ్యో మనం బల్లిని డిస్టర్బ్ చేసేమే అని మనకి కనపడుతూనే ఉంటుంది తలుపు తీగానే బల్లి ఇట్టించేట్టు పరిగెత్తుంది ఒకప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ డిస్టర్బ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ ఇట్ ఫాల్స్ అప్ ఆన్ యూ ఆ పడ్డంలో అది పెర్ఫెక్ట్గా హెడ్ సెంటర్ మీద పడవచ్చు లేకపోతే ఈ భుజం మీద పడవచ్చు లేకపోతే ఈ భుజం మీద పడవచ్చు లేకపోతే అలా ట్యా అలాగ రాసేసుకుంటూ వెళ్ళి ఈ కాలుమీ పడవచ్చు లేకపోతే ఈ కాలుమీ పడవచ్చు ఎక్కడైనా లేకపోతే పొట్టమే పడవచ్చు కొంచెం పాట్ బెల్లి ఉన్నట్లయితే పొట్ట మీద పడవచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ ఇన్ని స్థలాల్లో పడేందుక ముక్కు మీద పడవచ్చు కొంచెం ముక్కు పొడుగ్గా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ముక్కుమే పడవచ్చు ఎక్కడ పడినా పడవచ్చు ఎక్కడ పడుతుంది అన్నది ఇట్ ఈస్ ప్యూర్లీ యాక్సిడెంట్ ఆ సందర్భాన్ని పట్టు పడుతుంది వెంటనే ఇది ఎందుకు పడింది అని దాని మీద పెద్ద మైమాంశ వాటి ఆల్దేస్ జీవితాన్ని అంత బెదిరు బెదిరిపోతూ అదే పద్ధతి జీవించే పద్ధతి బల్లి ఉంటే పడక తప్పుతుందా పడుతుంది బల్లులు లేకుండా మీరు ఏదైనా ఒక వ్యవస్థ చేసుకున్నారనుకోండి అలా చేయటం కుదురుతుందేమో నాకు తెలియదు బహుశా కుదరచ్చు సో చాలా ఖరీదైన గృహాల్లో బహుశా బల్లులు ఉండకపోవచ్చు అలా అయిందనుకోండి అప్పుడు మీకు బల్లి శాస్త్రం యొక్క అవసరమే ఉండదు ఏమండే బల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బల్లి శాస్త్రం జెరాక్స్ కాపీ ఒకటి తీసుకుని మళ్ళీ ఎప్పటికప్పుడు దొరుకుతుంది దొరకదని ఆ జేబులో పెట్టుకుని బల్లి పడ్డప్పుడల్లా పరిశీలన చేసుకుంటూ శిరస్సున కలహము అది నెత్తిపై పెడితే కలహం కలహం ఎందుకు వస్తుంది మనం ఉండేటువంటి తీవ్రమైన రాగద్వేషాలతో ఎవరినో వెళ్ళి గిల్లితే కలహం వస్తుంది కానీ లేకపోతే కలహం ఎందుకు వస్తుంది మన పార్కు లేకుండా కలహం వచ్చేస్తుందా ఏమే సో నా దెత్తి మీద బల్లి పడింది కాబట్టి వీళ్ళు నాకు ఎవరితోటో కలహం వస్తుంది అని వీడు బెడుదురు బెదురుగా ఉంటాడు ఎడమ చేతిపై మృత్యువు అలా రాసి ఉంటుంది ఎడమ చేతిపై మృత్యు మా ఈ బల్లికి మృత్యువుకి సంబంధం సో ఈ విధంగా ఇది ఈ రకంగా మనం ఉండరాదు సో కళలో చూసింది అసత్యమైతే అది అసత్యమని తెలుసుకోవటమే అంతే తెలుసు తెలుసుకుంటే అట్లీస్ట్ కళలో దుఃఖం ఉంటుంది అసత్యమైన కళలో దుఃఖము భయము ఇవన్నీ ఉంటాయి కళ నుంచి బయటపడగానే ఆ సంసారం వదిలిపోతుంది అక్కడ అయితే అప్పుడు కూడా వదులుచుకోకుండా దాన్నే పట్టుకుని ముందుకు సాగిస్తూనే ఉంటాయి ఇంక మనం ఏం చేస్తాం సో కలలో అన్నీ కనపడతాయి సత్యములనే అనిపిస్తాయి మనం వాటి యొక్క సుఖ దుఃఖాలను కూడా అనుభవిస్తాం కళలో సుఖం కలుగుతుంది కళలో దుఃఖం కలుగుతుంది ఇవన్నీ మనం అనుభవిస్తాం కానీ కళ మాత్రం యథార్థం కాదు కాబట్టి కళ గురించి ఏం చేయాలి ఇప్పుడు కళలో పరీక్ష ఫెయిల్ అయ్యాడు కూడా ఇప్పుడు వాడు ఏం చేయాలి లంచం ఇచ్చి పరీక్ష పేసేట్లా చేయాలా లేకపోతే మళ్ళీ ఇంకోసారి కష్టపడి చదివి పరీక్ష పేసవ్వాలా ఈ రెండింట్లో ఏం చేయాలి ఈ రెండు కూడా చేయక్కర్లేదు మరి ఏం చేయాలి అది కళలోంచి బయటకు వస్తే చాలు కళలోంచి బయటకొస్తే చాలు అండి కళ గురించి మీరేమీ చేయక్కర్లేదు మంచి ఒకడికి తను మహారాజైనట్టుగా కలొచ్చింది ఓ మిడిల్ క్లాస్ జంతులు మనకి ఇంకొక తనకి తను బెచ్చగాడై ముష్టెత్తుకుంటున్నట్టుగా కలొచ్చింది ఇప్పుడు దీంట్లో ఏది శ్రేష్టమైన కళ్యాత్రే కళని అలాంటి విచారం చేయటం అది అసందర్భం ఇప్పుడు కళ గురించి మనం ఏం చేయాలి కల గురించి చేయాల్సింది ఏమిటంటే ఆ కల యొక్క ప్రభావం మన మీద పడకుండా ఆ కల మనకి నిర్మాణం చేసేటువంటి సంసారాన్ని అంటే సుఖ దుఃఖములను బంధ బంధాన్ని బయటపడ్డానికి ఒక్కటే ఉపాయం ఏమిటంటే కళ కళ్ళ అని తెలుసుకొని ఉంటాయి జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటంటూ ఉంటారు ఇప్పుడు కళ అది అసందర్భ అది మిథ్య అది సత్యము కాదు అని తెలుసుకుంటే సరిపడుతుందండి ఇంకా దాని గురించి మీరు ఏం చేయక్కర్లేదు మీరు సీతామ్మవారి దృష్టాంతం అది చెప్పొద్దు ఆ సందర్భం వేరు వేదాంతం ఇది పురాణం కాదుట తర్వాత ఇంకోటి సీతారామ్మ గారు కూడా ఆవిడ చాలా కష్టంలో ఉన్న మీదుట ఏదో కలగని ఆవిడ కలగనలేదు కళనుక్కుంది ఆవిడ అది కల ఏం కాదు హనుమంతులు అక్కడికి వెళ్ళడం అది వ్యవహార దశలో ఉన్నదే కానీ కలలో సందర్భం కాదు ఆవిడ కళ నొక్కుంది ఉన్నటువంటి తీవ్రమైన దుఃఖాన్ని బట్టి ఆ కళకి కూడా ఏదో వ్యాఖ్యానం చేయడం ఆవిడ ప్రారంభించింది అంతేగాని దాన్ని ఒక దృష్టాంతంగా చూపించేటువంటి సందర్భం కాదు కాబట్టి కళ విషయంలో మీరు చేయాల్సిందేమీ లేదు కళని మెరుగులు దిద్దే ప్రయత్నం ఏం చేయక్కర్లేదు కళని కళ్ళ అని తెలిసేసుకుంటే అయిపోతుంది దాని దాని దాని పర్పస్ శ్రమైపోతుంది ఇంకా అత్తగంటే చేయాల్సిందే ఉన్నాయి సో కానీ మీకు ఒక సత్యం చెప్తాను మీరు గమనించండి అసత్యాన్ని అసత్యంగా దర్శించటానికి చాలా ధైర్యం కావాలి చాలా కఠినమైన విషయం ఉదాహరణకి బల్లి ఏదో నేను ఏదో ఒక ధోరణిలో చెప్పాను మీలో కొందరు మీలో కాకపోవచ్చు బహుశా ఇదే మాట నేను ఒక ప పబ్లిక్ మీటింగ్లో చెప్పాను అనుకోండి చాలామంది కోపడతారు ఏమిటి ఇలా మాట్లాడతాడు బల్లి శాస్త్రం ఉందా అది ఉంటే వచ్చిందా ఏదో ఉండుంటుంది కదా అని ఏదో దాని మీద కొంత విశ్వాసం పెట్టుకుని దాన్ని పక్కన పెట్టడానికి సిద్ధపడరు ఎందుకంటే ఈ బల్లి శాస్త్రం పక్కన పెట్టేస్తే మనకి ఏదైనా కష్టం వస్తుందేమో ఏదో భయం కాబట్టి అసత్యాన్ని అసత్యంగా దర్శించటము చాలా కఠినమైన విషయం టు సీ బి ఫాల్స్ యాజ్ ఫాల్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ తర్వాత మీకు బంధము లేకపోతే దుఃఖము లేక భయము శోకము ఈ ఇవన్నీ కూడా ఈ సంసారం ఈ సంసారం అంటారు దీన్ని ఈ సంసారం కూడా కేవలము అసత్యమును సత్యముగా భ్రమించుట మాత్రమే కలుగుతుంది మిథ్యని సత్యంగా భ్రమించటం వలన మాత్రమే కలిగింది మిథ్యని మిథ్యగా మీరు దర్శించగలిగితే ఆ మిథ్య మిమ్మల్ని ఏం చేస్తుంది మిథ్య మిత్ ఏమీ చేయలేదు ఎందుకో తెలుసినా అది లేదు ఏదైనా చేయాలంటే ఉండాలి కదండి త్రాడును చూసి పాము అనుకుని మీరు భయపడుతున్నారు ఆ పాము మిమ్మల్ని ఏం చేస్తుంది మిమ్మల్ని ఏం చేయడు మీ భ్రాంతి మిమ్మల్ని హింస పెడుతుంది కానీ బయటనున్న పాము మిమ్మల్ని ఏం చేయడు కాబట్టి టార్మెంటర్ అంటారు మిమ్మల్ని హింస ఏది పామా పాము అక్కడ లేదు పాము హింస పెట్టడానికి పాము ఉంటేగా త్రాడది మరి ఏమిటి హింస హింస అయితే ఉంది చాలా కష్టపడిపోతూ ఉంటాడు మనిషి చాలా భయపడిపోతూ ఉంటాడు ఏమిటి టార్మెంటర్ ఈ హింస పెట్టిది ఎవరు అంటే వాడి మనస్సులో ఉన్న భయమే భయము అంటే భ్రాంతి భ్రాంతి కలిగింది త్రాడును చూసి పాము భ్రాంతి కలిగి ఆ భ్రాంతి వలననే వాడు భయపడుతున్నాడు ఏ లెవెల్కి భయపడతారంటే సో గుండె నొప్పి వచ్చి అంత లెవెల్ దాకా భయపడతాడు ఆ భయానికి హేతు ఏమిటి సత్య హేతు అది హేతు ఏమిటి అక్కడ నిజమైన పాము లేనే లేదు వీడు పాము అని భ్రమపడ్డాడు ఇప్పుడు ఈ పాము పోవాలంటే ఎలా పోతుంది పాము మంత్రం చెప్పిన ఏం చేయాలి ఈ పాము పోవాలంటే పాము అని పాము కాదు అని తెలుసుకుంటే బ్యాటరీ లైట్ వేస్తే పాము కాదు అని తెలుస్తుంది అక్కడ ఆ భయము ఆఖము బ్యాటరీ లైట్ వేయాలి అదేవిధంగా ఈ సంసారంలో అనేక ఘటనలు జరుగుతూ ఉంటాయి వాటి వల్ల మనకు సుఖ దుఃఖాలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి ఈ ఘటనలు వాటి వల్ల వచ్చే సుఖ దుఃఖములు ఇవి సినిమా సినిమా లాంటివి ఇవి సత్యము కావు ఇంతవరకు నేను చెప్పిన దృష్టాంతాలు ఏమీ కష్టం కాదు దృష్టాంతాలు చెప్పేపు నేను మహోత్సాహంతో చెప్పేస్తాను దృష్టాంతం విడిచిపెట్టి దార్ష్టాంతికం దగ్గరికి వచ్చేప్పటికీ అసలు కష్టమంతా అక్కడే ఆరంభం ఇప్పుడు ఇలాగా వంద మందిని కూర్చోబెట్టి ఈ జీవితంలో జరిగే ఘటనలు సత్యములు కావు బయట నుండే పదార్థములను మీరు ఏ ఏ పదార్థములు అనుకుంటున్నారో అవి సత్య అంటే మీరు ఇళ్ళు అనుకుంటున్నవి ఇళ్ళు కావు కార్లు అనుకుంటున్నవి కార్లు కావు రోడ్లు అనుకుంటున్నవి రోడ్లు కావు మీరు నగలు అనుకుంటున్నవి నగలు కావు వస్త్రములు అనుకుంటున్నావు వస్త్రములు కావు దేహములు అనుకుంటున్నవి దేహములు కావు ఏమిటి పాఠం ఈ పాఠం నాలాంటి కోటుగాడే చెప్తాడు ఈ పాఠం ఈ పాఠం ఇప్పుడు ఈవేళ పాఠం నాదది తర్వాత బయట ఉన్న సంయోగ వియోగములు సంయోగం అంటే మనకు కావలసిన వాళ్ళతో కలుసుకోవడం వియోగం అంటే మనం ప్రేమించి వాళ్ళకి దూరం అవడం ఇవన్నీ కూడా మిథ్యా సంయోగం సంయోగం కాదు వియోగం వియోగం కాదు సుఖం సుఖం కాదు దుఃఖం దుఃఖం కాదు ఏది ఏది కూడా కాదు మరి ఏమిటి ఇదంతా ఇదంతా బ్రహ్మ ఇదంతా ఏమిటో తర్వాత చూడచ్చు ముందు ఇదంతా ఇదంతా కాదు అని తెలుసుకున్నాను దీన్ని సైద్ధాంతికోపనిషత్తు అంటే దీన్ని దాటి వేసేయటానికి ప్రయత్నిస్తే ఉపయోగం కప్పదాటు వేసి ప్రయత్నం చేస్తే అదే వర్కౌట్ కాదు మాములుగా పబ్లిక్ స్పీచ్ అయితే నేను కప్పదాటు వేసేస్తా నా పబ్లిక్ సాంఖ్య యోగా మీద పబ్లిక్ స్పీచ్ చెప్పమన్నారు అనుకోండి సో ఎం హి సమ దుఃఖ సుఖం ధైర్యం సోమతత్వాది కల్పతే శ్లోకం చెప్పేసి ఆ స్థిర ప్రజలక్షణాల్లో ఒక మండు కప్పులు కప్పుదాటు వేసేసి పబ్లిక్ స్పీచ్ ముగించి లేచ మరి భగవద్గీత పాఠం చెబుతుంటే అది ఎక్కడ కుదురుతుంది ఆ శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికి బ్రేక్ పడుతుంది ఇదే ఆ శ్లోకం ఈ శ్లోకమును సిద్ధాంత ఉపనిషత్తుని ఎందుకన్నారంటే ఈ శ్లోకంలో రియాలిటీ మీమాంస సత్తా మీమాంస అని సత్తా సత్తా ఉనికి ఉన్నది ఉన్నది ఏమిటి కనపడేది ఏమిటి రెండింటికి చాలా తేడా ఉంది సిని ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు సినిమాకి వెళ్ళినప్పుడు హీరో హీరోయిన్తో డ్యాన్స్ చేస్తున్నాడు ఓకే ఈ సందర్భం ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదండి సినిమాలోను హీరో హీరోయిన్తో డాన్స్ అయినా చేస్తూ ఉంటాడు అయితే వీళ్ళంతో దెబ్బలాటైనా దెబ్బలాడుతూ ఉంటాడు సంభోగమైన సంఘర్షణ అయినా ఇవి ఈ రెండే కదా ఉంటాయి సినిమాలోను సో అలాంటి ఒక ఒక సంఘ ఘట్టం ఒకటి సినిమా తెర మీద నడుస్తాం ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి సినిమా అక్కడ అక్కడ అక్కడ అందాం అక్కడ మీరు సినిమా చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నది ఏమిటి కనబడుతున్నది ఏమిటి కనబడుతున్నది ఏమిటి అంటే హీరో హీరోయిన్ కలిసి నాట్యం చేయుట అది కనబడుతుంది హీరో హీరోయిన్లు వాళ్ళు చక్కగా మాట్లాడుకోవచ్చు అవి ఏమిటి లేకుండా ఎప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇది ఒకటి అర్థం కాలేదు బహుశా ఇది మన సినిమా ఇండస్ట్రీలోనే ఉంది ఇలా ప్రపంచంలో ఎక్కడా ఉందని నేను అనుకోను సో ఎనీవే ఇదో విడ్డూ వ్యవస్థ ఇది సో పార్క్ కనబడితే పార్క్ లో కూర్చుని చక్కగా ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి ఆ పార్క్ అంతా డాన్స్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో సినిమా మీద డ్యాన్స్ ఉన్నది అని చెప్పగలుగుతారా ఉన్నది అంటారా కనబడుతున్నది అంటారా కనబడుతున్నది మరి ఉన్నదేమిటి కనబడుతున్నదే ఉందా కనబడుతున్నది లేదు ఉన్నది కనబడుతు ఉన్నదేమిటి చెప్పండి సినిమా తెర సినిమా తెరండం కంటే కొంచెం దానికి సినిమా తెర అంటే సత్ వెలు వెలుతురుతో కూడిన తెర ప్రకాశించే తెర అంటే సచ్చిత్ అవుతుంది సత్ చిత్తు చిత్తును కూడా కలుపుకుంటే తర్వాత ఉపయోగపడుతుంది పోదండి తెర అయినా అండి సినిమా తెర ఉన్నది హీరో హీరోయిన్ డ్యాన్స్ కనబడుతున్నది కాబట్టి ఉన్నది కనబట్టలేదు కనబడుతున్నది లేదు నిజానికి వెళ్ళి కూర్చోగానే సినిమాకి ముందే వెళ్ళి కూర్చున్నారనుకోండి తెరే కనపడుతూ ఉంటున్నారు తెర కనపడుతున్న వాలో వాడు సినిమా మొదలు పెడతాడు మొదలు పెట్టేవాడికి అందరూ కూడా మహానందంతో ఏలలు వేస్తారు ఎందుకంటే ఉన్నది చూడడంలో ఏమీ సుఖానుభూతి లేదు ఉన్నది వేరు కనబడుచున్నది వేరు ఇప్పుడు సత్తామీమాంస చేయాలనుకోండి సత్తామీమాంస అంటే ఉన్నది తెలుసుకోవాలి ఇప్పుడు కనబడుతున్నది కాదు కనబడుతున్నది కనబడుతున్నది దానికోసం మీమాంస ఎందుకు ఉన్నది ఏమిటో తెలుసుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసిన కనపడుచున్నదాని అదే సత్యము అని అనుకోవడం మానేయాలి ముందు కనబడుచున్నదే సత్యము అని వీడు నిర్ధారణ చేసి అనుకోండి అప్పుడు ఉన్నది వీడు తెలుసుకోగలుగుతాడా ఇప్పుడు సినిమాలో హీరో ఉంటాడు వాడే హీరో ఏం చేస్తాడంటే వాడు మ్యాచో అంటే వాడు సర్వసమర్థుడు ఎటువంటి కఠిన పరిస్థితులనైనా అలా అలవోకగా ఎదుర్కొంటూ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు భయం మంచి ధైర్యోత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉంటాడు తర్వాత ఉన్నది వేరే కనబడేది వేరే కనబడిరే సత్యం అనుకున్నవాడు ఏం చేస్తాడు వాడు ఉన్నదాని వాడు జీర్ణించుకోలేడు వాడు వాడికి అది ఉన్నది వాడికి మహాభారం అయిపోతుంది దాన్ని తట్టుకోలేడు వాడు కనబడుచున్నదే సత్యం అనుకుంటాడు కదా కనబడుచున్నదే సత్యం అనుకునే వాళ్ళకి ఏ వేదాంతంలో పేరు ఒకరు అది ద్వైతులు అంటూ ఉంటా ఉంటారు సాం ద్వైతి అంటారు శేఖర్లో చూడ సాంఖ్యులు అంతటి కదా అంతటి వాళ్ళు ఎగ్జిస్టెన్షియలిస్ట్ తర్వాత రెవల్యూషనిస్ట్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ థింకర్స్ వాళ్ళు వాళ్ళు ఎందుకని ఎలా చేశారు అంటే ద్వైతి సంఖ్యా ద్వైతులు అయిపోయారాయా అత్యంతమే చేశారు అని వాడు ద్వత్య అన్నాడంటే ద్వైతి అంటే వాళ్ళు ఏదో ఒక సెక్టర్ ఉంటారని ఒక కాలనీలో ఉంటారని అనుకున్నారు ద్వైత్య అంటే డివిజన్ సత్యం అనుకున్నారు ద్వైతి అంటే మెదలా ఉన్నదే సత్యము అని ఎప్పుడైతే కనపడిదే సత్యము ఎప్పుడైతే అనుకుంటాడో వాడికి ఉన్నది తెలియబడదు ఉన్నదాని తెలుసుకోలేడు ఉన్నదాని యొక్క మహిమ వాడికి ఉన్నదాన్ని తెలుసుకోలేకపోతే దాని మహిమ వాడికి ఏం తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సప్తమీమాంస ఏమిటంటే కనబడేది ఉన్నది కనబడేది మనది మనం ఇప్పుడు ఒకటి ఒకటి భావన ఉంటే ఘటము ఘటము అనేది ఉంటే ఇప్పుడు ఈ ఘటము అనేది ఇది ఉన్నదియా కనబడేదాన్ని మరి మీమాంస చేయాల్సి ఉంటుంది సప్తమీమాంస ఉంటే అదే ఇది ఘటము ఘటము ఉంటే కుడా తెలుగులో ఈ ఘటము అనేది ఇది ఉన్నది అనే కేటగిరీలో పడుతుందా లేక ఆ కనబడేది అనే కేటగిరీలో వేయాలా కనబడేది అనే కేటగిరీలో వేసేస్తే మిక్ చేయం ఉన్నది అనే కేటగిరీలో వేస్తే మనం ఉన్నది అవుతుంది ఇప్పుడు ఈ ఘటన ఏమిటి ఈ మీమాంసాగించే ముందు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి కొన్ని రూల్స్ తెలుసుకుని మనం విచారణలోకి అడుగు వేయాల్సి ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు అంటే కన్సర్వేషన్ అంటే ఆ స్థితిలో మార్పు రాదు అని చెప్పేటువంటి లాకి లా ఆఫ్ అంటారు లా ఆఫ్ మాస్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని మీరు విరుంటారు సో గీత క్లాస్కి చాలా మంది వచ్చారు వీళ్ళు నిన్న వచ్చుంటే ఇంకా శోభగా ఉండుదేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్నటి క్లాస్ కొంత జీవితానికి సంబంధించిన క్లాసు క్లాస్ ఇది సిద్ధాంత క్లాసు కాబట్టి జాగ్రత్తగా వినండి ఉత్సాహం ఉంటే నెక్స్ట్ క్లాస్కి రండి జీవిత క్లాస్లోకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంది అస్తూ సోయింగ్ అంటే మాస్ అంటే మాస్ కురదు లేకుండా చేయటం కుదరదు కన్సర్వ్డ్ అలాగే ఎనర్జీడ్ మీరు వినుంటారు ఎనర్జీని లేని దాన్ని కొత్తగా పుట్టించడం కుదరదు ఉన్నదాని లేకుండా నాశనం చేయడం అలాగే రెండు లాస్ ఉన్నాయి శ్రీకృష్ణుడు ఇక్కడ రెండు లాస్ ని సిద్ధాంతం సో నా సో విద్య భావ అది ఫస్ట్ లా అసతహ భావ న విద్య అసత్ సత్ అని రెండు పదాలు అసత్ అంటే కనబడేది సత్ అంటే ఉన్నది తేడా తెలిసిందమ్మా రెండింటికి నేను రద్ధత్ర సినిమా దృష్టాంతం చెప్పుకుంటూ చెప్పాను చాలా దృష్టాంతాలు ఇచ్చి ఇక్కడికి వచ్చాం అసత్ అంటే కనబడేది సత్ అంటే ఉన్నది అసత్ భావహాన కూడా ఉనికి భావ అంటే ఉనికి అసతహ భావ న విద్యతే అంటే అసత్తు నాకు అసత్ ఇంకా అసమానం కనబడేది కనబడేది అని అసత్ అంటే కనబడేది సత్ అంటే ఉన్నది ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నప్పుడు నేను అడుగుతా చెప్పండి సినిమా సినిమా చూస్తున్నార డాన్స్ నడుస్తుంది ఇప్పుడు అసత్మిటి సత్ ఏమిటి అసత్ సత్ టెర అంతే కదా కాబట్టి అసత్తు సత్తు మీకు తెలిసింది కదా ఓకే ఇప్పుడు రూల్ లోకి రావచ్చు రూల్ నెంబర్ వన్ అసత్హ భావహా నవిద్యతే అంటే అసత్తు ఉనికి భావ అంటే ఉనికి అంటే ఉండుట ఎగ్జిస్టెన్స్ లేదు అంటే కనబడేది ఉన్నది కాదు అని అర్థం నా సతో విద్యతే భావ తర్వాత నా భావో విద్యతే సతహ సతహ అంటే సత్తునకు అంటే ఉన్నదానికి అభావ లేకపోవుట లేకుండా అయిపోవుట నా విద్యతే జరగదు డ్యాన్స్ లేకుండా అయిపోతుంది డ్యాన్స్ కనబడింది కొంతసేపటికి డ్యాన్స్ ఏమవుతుంది లేకుండా పోతుంది తెర తెర ఎక్కడికి పోదు తెర లేకుండా పోదు డ్యాన్స్ లేకుండా పోతుంది కానీ తెర లేకుండా పోదు దృష్టాంతాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి అదేమిటండి ఆ తెర పాత అయిపోతే తీసేస్తాడని అలా అనుకోవద్దు సుమ దృష్టాంతం అలాగ దాన్ని పాటు చేసేస్తే ఇంక నేను పాఠం చెప్పలేకపోతా కాబట్టి సో సో తెర ఉన్నది తెర ఎక్కడికి పోదు నా భావో విద్యతే సతహ సతహా అభావ న విద్యతే సత్తు లేకుండా పోవడం అనే ప్రసక్తే లేదు అసలు అంటే చూడండి అసత్తు ఉండే ప్రసక్తి లేదు సత్తు లేకుండే ప్రసక్తి లేదు అసత్తు ఎన్నడూ ఉండబోదు సత్తు ఎన్నడూ లేకుండా పోదు ఈ వాక్యాలు ఎలా ఉన్నాయి చూసా గీత అంతే మరి నా భావో విద్యతే సత అయితే ఎందుకు మనకి గోళ ఏమిటి గోళ ఏదైనా రామాయణం చెప్పినట్ట భారతం చెప్పినట్ట భాగవతం చెప్పినట్ట ఏమిటిది అంటే చూడండి ఈ రెండింటికి తేడా మీరు తెలుసుకున్ననాడే మీరు ఈ జీవితము సంసారము యొక్క సమస్యని పరిష్కరించగలుగుతారు కాబట్టి దీంట్లో మొహమాటం ఏం లేదు ఏదో కాలక్షేపం ఎంటర్టైన్మెంట్ అని అంటారు ఎంటర్టైన్మెంట్ మైండ్కి వినోదం కావాలి వినోదం ఒకప్పుడు ఎలా ఉంటుంది ప్పుడు సోషల్ థీమ్ తోటో సినిమా తీశారనుకోండి సోషల్ థీమ్స్ సోషల్ థీమ్స్ ఉంటాయి కదా సొసైటీకి సంబంధించిన కథలు అదే సినిమా చూశారనుకోండి ఆ సినిమా చూస్తే మీకు ఏం కలుగుతుంది వినోదం కలుగు అలా కాకుండా జానపదం అంటే ఏదో జనప పూర్వకాలపు కథలు కాశీముదిరి కథలు లాంటివి సో అలాంటి సినిమా ఏదైనా తీశారనుకోండి అది చూస్తే ఏమిటి కలుగుతుంది వినోదం కలుగు అవునండి పౌరాణిక తీశారనుకోండి చూస్తే ఏం కలుగుతుంది వినోదం ఏం కలుగుతుంది పౌరాణిక సినిమా చూసి పుణ్యం వస్తుందని మీరేమనుకోద్దు పౌరాణిక సినిమా చూస్తే పుణ్యం రాదు ఆ సినిమాలో ఎక్కడైనా రామ రామా అనే కీర్తనం నమశివాయు అనే కీర్తనం ఉంటే ఆ కీర్తనతో పాటు మీరు కూడా కీర్తన చేస్తే అందుకు పుణ్యం రావాలి కానీ సినిమా చూస్తే పుణ్యం రాదు మరి ఏమొస్తుంది పౌరాణిక సినిమా చూస్తే ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఇప్పుడు సోషల్ సినిమా ఎంటర్టైన్మెంట్కి పౌరాణిక సినిమా ఎంటర్టైన్మెంట్కి తేడా ఉందా లేదా అంటే ఉంది ఉందే ఉంది లేనిదే లేదు రెండో ఎంటర్టైన్మెంట్లే ఎటు ఇది సెక్యులర్ ఎంటర్టైన్మెంటు అదేమో రిలీజియస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఈ పురాణం అనేదాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ కింద మనకి విజ్ఞానం ఏమి ఉండదు ఏదో కథలే కొంత భక్తికి అనుకూలంగా ఏ ప్రతి దాంట్లో ఓ లాభం ఏదో ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ఓ పెసరంత లాభం ఉంటుంది ఆ పెసరంత లాభాన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని వెళ్ళడం కాదు ఓక బొక్కినప్పుడు కూడా ఓ పెసరంత న్యూట్రిషన్ ఉంటుంది దాంట్లో అలా కాదు కాబట్టి వినోదానికి ఇంపార్టెన్స్ ఇస్తే విజ్ఞానం హూష్కాకీ అయిపోతుంది విజ్ఞానం ఉండదు విజ్ఞానం కావాలనుకుంటే కొంచెం వినోదం మీద శ్రద్ధ తగ్గించాలి కనుక కాబట్టి ఈ కనబడుట ఉంగుట దీన్ని సత్తామీమాంస అంటారు ఎందుకు మాకు ఈ సత్తామీమాంస ఏదైనా కథ ఏదైనా చెప్పండి దశ దశమ స్కంధం భాగవతం కథ చెప్పండి శ్రీకృష్ణుడు పోతలని సంహరించాడు తర్వాత ఏమో వెన్న దొంగిలించాడు రాసక్రీడ కథ ఇది చెప్తే ఏదో ఎంటర్టైన్మెంట్ కింద బాగుంటుంది ఎంటర్ దాంట్లో భక్తి అది ఉంటాయి సో వాట మీనిస్ కేవలము మీరు వినోదానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు విజ్ఞానం కూడా ఎప్పటికైనా మీరు సంప తెలుసుకోవాల్సి ఉంటుంది వినోదం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు మహా ఉంటే ఓపెసరంత భక్తి కలగచ్చు దాన్ని బట్టి ఒక పేసరంత పుణ్యం రావచ్చు ఆ భక్తి కూడా జ్ఞానంలాగా మెచ్యూరి భక్తిగా ఉండదు ఉడికే గౌనభక్తి లెవెల్లోనే ఉండిపోతుంది సినిమాలు చూసి వినోదం వల్ల వచ్చి జ్ఞానం ఎంత ఉంటుందండి జ్ఞానం కాబట్టి బుద్ధికి పదును పెట్టి లోతుగా పరిశీలించేటువంటి అలవాటు చేసుకోవాలి కాబట్టి ఇటువంటి మీమాంసని దాటేసే ప్రయత్నం చేయకూడదు కప్పదాటు వేయరాదు దాన్ని తెలుసుకోవాలి ఉభయోరపి దృష్టోంత అంత తేడా ఈ రెండింటికి కనబడేదానికి ఉన్నదానికి మధ్యలో ఉండే తేడాని అంతః తేడా ఉభయో అంత దృష్ట తెలియబడినది తెలుసుకుంటారు ఎవరు తెలుసుకుంటారు తత్వదర్శిభి అనయో ఉభయో అంతః ఈ రెండింటికి మధ్యలో ఉండే తేడా రెండు అంటే ఏమిటి సత్ కనబడేది ఉండేది ంటికి మధ్య నుండే తేడా సత్పురు మహాత్ములు తత్వదర్శిభి అంటే జ్ఞానులు తత్వాన్ని తెలుసుకున్నవారు వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకుంటే ఏమవుతుంది ఏమవు సుఖదుఖముల ఎడల చక్కటి అద్భుతమైన రెస్పాన్స్ వీళ్ళు ప్రదర్శించగలుగుతారు మన టాపిక్ అది కదా సుఖదుఖముల ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా ధైర్యంగా నిలబడగలుగుతాం మీకు నేను అదే దృష్టాంతాన్ని కొనసాగించి సింపుల్గా చెప్పి నేను ఫినిష్ చేస్తాను దృష్టాంతాన్ని మీరు సినిమాలో చూసింది కనబడమే కానీ సత్యం కాదు అని మీరు తెలుసుకున్న నాడు మీరు సినిమా చూసి ఎంజాయ్ చేసి ఇంటికి చక్క అది తెలుసుకోలేనిప్పుడు ఏం చేస్తారో అదే సత్యం అనుకున్నప్పుడు ఏం చేస్తారో తెలిసిన వాడి ఫ్యాన్ అసోసియేషన్ ఒకటి స్థాపిస్తాను ఎందుకంటే హీరో థెరపీ చేసినవన్నీ కరెక్ట్ అనుకుంటూ ఉంటాడు వీడు అనుకుని మహోల్లాసం పడిపోయి అబ్బాయి ఏమి హీరోరా అసలు వీడే మ్యాచ్ో వీడే అసలు మనిషి అంటే వీడే మిగతా వాళ్ళు అసలు మనుషులే కాదు అని వాణ్ణి ఒక హీరో వర్షిప్ మొదలెడతారు వాళ్ళు సినిమా తెర మీద ఉన్న సద్గుణాలన్నీ వాళ్ళు ఉన్నాయనుకుని సినిమా తెర మీద కనపడే శక్తి అంతా వాళ్ళు ఉంది శక్తి సో అనుకుని ఒక హీరో వర్షిప్ మొదలు పెడతారు హీరో హీరో కాని వాడిని హీరోగా వర్షిప్ చేసినట్లయితే పాము కాని దాన్ని ఏమైంది నష్టం కష్టం వచ్చింది అలాగే హీరో కాని వాడిని హీరోగా వర్షిప్ చేస్తే ఏమవుతుంది వాడిని అరెస్ట్ చేసినప్పుడు మనం బయట వెళ్ళి డెమోన్స్ట్రేషన్లు ధర్నాలు చేయాల్సి ఉంటుంది ఆఖరికి ఫైనల్గా అలా తెలుగు అక్కడ నేను పేపర్లో చదివాను అలాగేదో ధర్నా చేశారు అక్కడ ఆ నిమిష దగ్గర అక్కడ ధర్నా చేసినప్పుడు వాడిని ఏం చేశారంటే ఒక ధర్నా చేస్తున్నాడు ఎక్కడి నుంచో ప్రొద్దుటూరు నుంచి వచ్చాడు ధర్నా చేయడం కోసం ధర్నా చేస్తే పోలీసులు ఏం చేశారో తెలుస్తున్న వాడిని తర్వాత వాడిని తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టారు ఎందుకంటే ఏదో ఇష్యూ పోలీస్కి గవర్నమెంట్కి కోర్టుకి మధ్యలో ఏదో నడుస్తుంది మధ్యలో వీడు దాంట్లో ఆ సందులో వీడు ధర్నా వీడికి ఏం తెలుస్తుంది దాని గురించి అక్కడ ఏం జరిగిందో అది అది పోలీసులు చూసుకుంటారు కోర్టులు చూసుకుంటారు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్స్ చూసుకుంటారు అవి చేస్తుంటే వీడి మధ్యలో ప్రొద్దుటూరు నుంచి వచ్చి ఇక్కడ వీడు ధర్నా చేసేదంటే అసలు వీడికి ఏమిటి సంబంధం ఇలాగంటి మహావ్యామోహంలో పడిపోతాడు ఎందుకని సినిమా తెర ఉన్నది సత్యం అనుకోబండి నేను ఏదో లా రాజకీయం చెప్తున్నాను అనుకోవద్దు మీరు దృష్టాంతాన్ని బాగా బలం చేసుకొస్తుంది అలాగే జీవితంలో కనబడీది సత్యం అను కనబడీదే సత్యం అనుకున్నప్పుడు మన జీవితం అంతా కూడా తప్పుదారిని నడిచిపోతుంది ఎంటైర్లీ రాంగ్ డైరెక్షన్లో వెడిపోతుంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎనభై ఏళ్ళు వాడు తప్పు జీవితం జీవించేస్తాడు వాడు ఎనభై ఏళ్ల కాలం ఏది సత్యం ఏది సత్యం అనుకున్నాడో అదంతా మిత్యది దాంట్లో ఏమీ సారం లేదు నిస్సారం ఎనభై ఏళ్ళు ఒక సెట్ ఆఫ్ థింగ్స్ని ఇదే సత్యం ఇదే సత్యం ఇదే సత్యం అని బతుకుని బతికి ఈ సత్యమైనవన్నీ కూడా నా చేతిలో జారిపోతున్నాయి అని బెంగబెట్టుకుని ప్రాణం విడిచిపెడతారు ఏమిటి లాభం ఏమీ మీద వాడు ఏదైతే ఎనభై సంవత్సరాలు సత్యం అదంతా మిథ్యా లేదండి మా సత్యం మీ నాయనుగారు ఎనభై ఏళ్ళు అనుకున్నది కూడా మిథ్యే వాళ్ళ నాయనగారు ఎనభై ఏళ్ళు అనుకున్నది కూడా మిథ్యే వాళ్ళ నాయనుగారు ఎనభై ఏళ్ళు అనుకున్నది కూడా మిథ్య మొత్తం సమాజం మొత్తం కోటి మంది కోటి సంవత్సరాలు సత్యం అనుకున్నదంతా మిథ్య దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యు వాంట్ నో ఆర్ నాట్ యు డిసైడ్ కాబట్టి నెంబర్స్ గేమ్ కాదు ఇది దిస్ ఇస్ నాట్ డెమోక్రసీ నెంబర్స్ గేమ్ కాదు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అనుకోవడానికి బదులుగా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని వెస్టర్న్ హెమిస్ఫియర్ అంతా కూడా కోట్లాది మనుషులు వేలాది సంవత్సరాలు అనుకున్నారు అది సత్యం అవుతుంది అంటే ఉంది కాబట్టి మేము అలా అనుకున్నాం మా తాతగారు ఎలా అనుకున్నారు మా నాయనగారు ఇలా అనుకున్నారు అది ఆర్గ్యుమెంట్ కాదు అయితే మా పెద్ద పండితుడు ఆయన అనుకున్నాడు అది కూడా ఆర్గ్యుమెంట్ కాదు మీరు తెలుసుకోగలుగుతారా తెలుసుకోలేరా మీరు తెలుసుకుంటే సంసారం నుంచి విముక్తులు మీరు తెలుసుకోవడానికి కంగారు లేదులేండి అని మీరు అనుకుంటే వెల్కమ్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడే తెలుసుకోవచ్చు కాబట్టి కనబడేది అంత అది సిద్ధాంతంగా అసత్తుకి భావునికి లేదు సత్తు లేకుండా పోడు ఈ సత్యం ఎవడైతే తెలుసుకుంటాడో వాడే సంసార పరంగా నుంచి విముక్తుడవుతాడు ఇదొక ప్రణాళిక ఇప్పుడు ఈ ప్రణాళిక మీద అంటే ఏమిటనమాట ఈ ఇప్పుడు ఈ అసత్వేమిటి సత్య ఏమిటి అసత్ అదేమిటి చెప్పేసి శ్లోకం భాష్యంలోకి వెళ్తే భాష్యకారులు బాగా వివరిస్తారు అసత్వేమిటంటే మీరు ఏ ఏ పదార్థములు ఏవిటని అనుకుంటున్నారో జగత్తులో అవన్నీ అసత్వం మీరు ఘటం అనుక్కున్నారు చూడండి ఘటం అసత్వం సత్వ ఏమిటో తర్వాత చెప్తాను ఘటం అసత్ మీరు నెక్లెస్ అనుకుని మెడలో పెట్టుకున్నారు చూడండి అది అసత్వం ఏమండి మీరు చొక్కాను తొడుక్కున్నారు చూడండి అది అసత్వం సరిపడిందా ఇంకా ఇంకా వీటి దగ్గరికి రండి సంబంధాలు మీరు కొడుకు అనుక్కున్నారు అసత్వం తండ్రి అసత్ భార్య భర్త తల్లి కొడుకు కూతురు అన్ని మానవీయ సంబంధాలు కూడా కల్పితములే అసత్ అర్యూ రెడీ ఫర్ ఇట్ మనుష్యులు పశువులు పక్షులు అనే భేదము అసత్ ఇన్ని మాటలు ఎందుకండి మీరు నిద్ర లేచింది మాకుని పడుకునేదాకా ఏది చూసి ఏది అనుకుంటున్నారో అదంతా అసత్ మరి సత్య ఘటనలు ఘటనలు ఉన్నాయి చూడండి ఘటనలు పుట్టాను అసత్ పుట్టడం ఏంటండి ఎవడు పుట్టాడు ఏది పుట్టండి మీమాంస చేయకపోతే పుట్టాను కానీ పుట్టానని మీరు బర్త్ సర్టిఫికెట్ చూపించి అది ప్రూఫ్ అది మీరు ఏదైనా బర్త్స్ అండ్ డెత్స్ రిజిస్ట్ర దగ్గర ప్రూఫ్ అవుతుంది వేదాంతం దగ్గర ప్రూఫ్ ఏమవుతుంది నేను పుట్టాను ప్రూఫ్ నేను మొరవటి చేశాను అసత్ నేను ఇవ్వను గడిపాను అసత్ మధ్య వయసు గడిచింది అసత్ పెద్ద వయసు వచ్చింది అసత్ అసత్ ఇది బాగుంది వినడానికి కరెక్ట్ మరి దాని ప్రయోజనం అదే అంతా అసత్ మరి సత్ ఏమిటి ఎందుకంటే అసత్మిటో సత్త ఏమిటో కొంత ఓవరాల్ పిక్చర్ తెలిసేసుకుంటే భాష్యంలోకి వెళ్ళిపోవచ్చు అక్కడతోటి ఆ ఈ అసత్వ సత్వ ఏమిటో చెప్పేసి భాష్యం కూడా చెప్పేస్తే నాలుగు వాక్యాలు ఇంకా మళ్ళీ ఎవరు